జ బ్రహ్మణా బ్రహ్మణనశ్వన్మోతి సాగన శ్రీ మహాగణాధిపతయ సదాశివసమారంభా శంకరాచార్యమస్మాచార్యపక్త వందే కరంపరా ఓం సహనా సహనౌర్ఘునత్తు సహ వీర్యంకరమావై అంటే బుద్ధిపూర్వకంగా పని కట్టుకుని ఇట్లా డెలిబరేట్ గా గురువు శిష్యుని విషయంలో కానీ శిష్యుడు గురువు విషయంలో కానీ తప్పుగా రాంగ్గా వ్యతిరేకంగా ఆలోచిస్తే దాని గురించి ప్రార్థనలు వీ అలా చేయకూడదు చేస్తే తప్పది ఇట్ ఈస్ రాంగ్ దాని గురించి అలాంటిది మాకు రాకుండా కాక అనే ప్రార్థనే చేయక్కర్లేదు ఎందుకంటే మనం ఆ స్టేజ్లన్నీ దాటేసి చాలా ముందుకు వచ్చేసాం ఇంకా ఇప్పుడు కూడా నా చేతుల్లో హింస కలుపుకోకుండా కాక ఎందుక ప్రార్థన ఆ హింస అయిపోవాలి నేను రోజు పొద్దున్నే అసత్యం చెప్పకుందును కాక అలాంటి ప్రార్థన అక్కర్లేదు ఇట్ మస్ట్ అక్కర్లేని స్థితి ఉండాలి అలాగే మా గురువు గారితో నేను దెబ్బలాడుకుందును కాక ఎందుకు ప్రార్థన వాళ్ళు ప్రిన్సిపుల్ దెబ్బలాడకూడదు ఏదైనా కొంత నష్టం వహించాల్సి చూస్తే కొన్ని నష్టం వహించటం అంతేగాని కాబట్టి ఆ ప్రార్థన లేదు మరి ప్రార్థన ఏమిటి అంటే ప్రమాదకృతాది అపరాధ రూపాటిని మనకి తెలియకుండా గురువు శిష్యుని విషయంలో అపరాధం చేయొచ్చు అపరాధం అంటే ఓవర్లుక్ చేయటం ఆ శిష్యుడికి ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వలేకపోవటం ఏవో ఒత్తిడిలో కారణంగా అలాగే శిష్యుడు కూడా గురువు గారికి చేయవలసినటువంటి సేవ కానీ చూపవలసిన ప్రేమను కానీ చూపలేకపోవటం ఏవో ఏవో కారణాల చేతనం ప్రమాదం చేతనం అటువంటివి జరగకుండా ఉండుగాక అని ప్రార్థన మైవ ఇతరేతరం విద్వేషం ఆపద్యావహై ఎందుకంటే ఒక గురువు దగ్గర మనం చదువుకున్నాం అనుకోండి ఆ గురువుతోటి నేర్చుకోవాల్సిన విద్యదో నేర్చుకుని చేయాల్సిన శుశ్రూషతో చేసి ముందుకు వెళ్ళిపోవాలి ఆ గురువునే పట్టుకుని కూర్చోకూడదు ఐదో రోజు ప్యాస్ అయిన తర్వాత ఇంకా ప్రైమరీ స్కూల్ మాస్టర్నే పట్టుకూర్చో కొంత హై స్కూల్కి వెళ్ళిపోవాలి హై స్కూల్ ప్యాస్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్ళిపోవాలి అలా అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఆత్మజ్ఞానం దాకా వచ్చేస్తే సరిపడుతున్నారు ఇంకా ఆ పైన ఇంకా పై స్టేజ్ లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోవాలి కొంతమంది గురువుగారు అని చెప్పేసి అలాగే పట్టుకూర్చుంటారు ఆ గురువుగారు ప్రాణాయామని నేర్పి గురుగారు అనుకొని నేర్చేసుకుని వారికి చేయాల్సిన సేవ చేసి ముందుకు వెళ్ళిపోవాలి గురువుగారు మైల్డ్ స్టోన్ లాంటి వాడు మైల్ స్టోన్ని కౌగులించి కూర్చుండిపోతే ప్రోగ్రెస్ ఉండదు కదా మరి ప్రయాణం ముందుకు వెళ్ళాలి కదా సో దట్ ఈజ్ వన్ థింగ్ టు బి నోటీస్ ఇలా ఇక్కడికి వచ్చేయచ్చమ్మా ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది ఇలా వచ్చేయచ్చు మీరు కంఫర్టబుల్గా కూర్చో ఆల్ దిస్ ఇస్ ప్లేస్ కాబట్టి అంతేగాని అక్కడ కూర్చుని దెబ్బలాడకూడదు నేను కొంతమంది ఇలా చేస్తాను ఓ ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు ఏదో కొంతకాలం నడుస్తుంది ఆ తర్వాత ఏదో వ్యతిరేక భావం వస్తుంది అక్కడే కూర్చుని దెబ్బ దాని ఆశ్రమం మీద దావా వేయటం ఎగ్ కోర్టు కోర్టు అలా చేయకూడదు దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అది శ్రద్ధ మీద పెద్ద విఘాతం సో ఎనీవే ప్రమాదం చేతనైనా అపరాధం జరగచ్చు అటువంటి అపరాధాలు ద్వేషమునకు తావును ఈయకుండుగాక అని ప్రార్థన ఎనీవే తర్వాత శాంతి శాంతి శాంతి త్రిర్వచనముక్తార్థం మూడు సార్లు శాంతి శాంతి శాంతి అంటారు కదా మూడు సార్లు చెప్పడంలో తాత్పర్యటో ఇంతకు ముందే వర్ణించటమైనది తర్వాత భక్ష్యమాణ విద్యా విఘ్న ప్రశమనార్థ ంతి అంటే మరి మూడుసార్లు చెప్పడం అయిందంటే శాంతి చేశారు కదా ఇంతకుముందు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు మూడు మూడు రకాల ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక విఘ్నములు తొలగుట కొరకై శాంతి చేసేసారు అయిపోయింది మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే ఇంతకుముందు చెప్పిన శాంతి ఏదైతే కలదో అది ఇంతవరకు చెప్పినటువంటి ఉపాసనలకి విద్యలకి వచ్చే విఘ్నాలను తొలగించుట కొరకు మళ్ళీ ఇప్పుడు ఎక్కడెందుకంటే ఇప్పుడు చేయబోయే ఈ శాంతి వల్ల చెప్పబోయే విద్యలో కలుగబోయే విఘ్నాలను తొలగించుట కొరకు ఇలా ఎన్నిసార్లైనా చేయాల్సిన మాటే ఎందుకంటే శ్రవణాయాపి బహుభుర్యో నభ్య శృంగంతో బహబోయం న విద్యు ఇది కఠోపనిషత్ మంత్రాలు మీకు గుర్తు రావట్లేదు మంత్రం చదువుతుంటే సో శ్రవణాయాపి బహుభుర్యో నభ్య ఆత్మజ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందామంటే విందామంటే చెప్పేవాళ్ళు లేదండి చాలామందికి వినడానికి ఎంతోమంది ఉన్నారు నేను ఎరుగుతునండి పర్సనల్గా వినాలని వాళ్ళు ఎంతో తహతహలాడుతున్న వాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఎందుకంటే ఏదో పురాణం చెప్పేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు హరికథలు చెప్పేవాళ్ళు బుర్రథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు దే వాళ్ళ ఇంపార్టెంట్ ఆఖరికి చెక్క భజన లాగా ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ దెర్ ఈజ్ అ గ్రోత్ ఆ గ్రోత్ లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ శ్రవణయాపి బహుభిర్యో నలభ్య శృంగ్వంతో బహుయం న విద్యు విన్నారే కానీ దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయకపోతే అలాగే వినికిడిగానే ఉండిపోతుంది మేము పంచదశ చదివాము మేమేమో ఉపనిషత్తు ఉపనిషత్తు చదివామని అనరు ఇవే అంటూ ఉంటారు మేము ప్రస్థానత్రయ భాషను చదివామని అనరు ఉన్నారో అద్వైత సిద్ధి చదివామేమన్నారు అద్వైత సిద్ధి పరీక్ష కూడా ఇచ్చాం నిన్న ప్రస్థానత్రయం చదివేలా అన్నారు అవే లేదండి ఎప్పుడో చదవాలండి ఎప్పుడో చదవాలండి కూడా చూడాలండి ఇప్పుడు ప్రస్థానత్రయం ఇప్పుడు పిహెచ్డి చేసిన వాడు ఎంఏ ఎందు సో ప్ర ఆయన దృష్టి అది అటువైతే సిద్ధయి వాడికి ఇంక ప్రస్థాన తదుతాడు ఎప్పుడో చూసుకోవడమే ఎప్పుడో బస్సులోనో కార్లో ప్రయాణం చేస్తున్నాడు అలా చూడొచ్చు సో హీ హెట్ టు సీట్ హీ విల్ సీట్ అండ్ సమ్ టైం సో ఆ విధంగా శృణ్వంతో ఆ విద్య విన్నా కూడా దాని సారం ఒంటికి పట్టడం అన్నది బుద్ధికి సారాన్ని గ్రహించటం చాలా అరుదైన విషయం అందుగురించే ఇన్ని ప్రార్థనలు చేయాల్సి దీనికి అన్ని విఘ్నాలే విఘ్నేశ్వరుడు పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్లుంటుంది ఇది అంచేతనే విఘ్నేశ్వరుడికి పెళ్లి ఉండదు విఘ్నేశ్వరుడు ఆయన ఇచ్చే బ్రహ్మచారి నో నో మ్యారేజ్ సిద్ధిబుద్ధి అంటారు సిద్ధిబుద్ధి క్వాలిటీస్ ఇప్పుడుకే స్త్రీ నిశబ్దాలు కనుక భార్యల కింద వర్ణిస్తారు అనే వస్తువు సో ఇన్ని విఘ్నాలు ఉన్నాయి కాబట్టే ఇన్నిసార్లు శాంతి చేసుకోవాల్సి వస్తుంది వస్తువు చాలా సింపుల్ ముఖంలో అర్థం అర్థం అద్దంలో ముఖం చూసుకోవడం లాంటిది తన స్వరూపాన్ని తాను తెలుసుకోవటం కానీ సమస్యల్లో విఘ్నాలు ఆటంకాలు విఘ్నాలు ఆటంకాలు ప్రతిబంధకాలు ఉదాహరణ ఒకటి మనస్సులో ఉంటుండే అది వీడిని హింస పెట్టేస్తూ ఉంటుంది నా నేను నాకు లైఫ్లో ఏది కలిసి రాలేదు అనుకుంటాడు దట్ ఈజ్ వాడిగా ఉదాహరణ ఉన్నది వయసు ఎంత అంటే అరవై ఏది కలిసి రాకుండానే అరవై ఏళ్ళు ఎన్ని కలిసి వస్తే ఈ అరవయో జలబిల చూడాలి సో మెనీ థింగ్స్ కలిసి రావాలి బస్సులో ప్రయాణం చేసినప్పుడల్లా ఆ బస్సు యాక్సిడెంట్ కాలేదు రైలు ఎక్కినప్పుడల్లా అది యాక్సిడెంట్ కాలేదు విమానం ఎక్కితే యాక్సిడెంట్ కాలేదు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది మనకి రాలేదు ఇలాగే ఎన్నో కలిసి వస్తే అరవయో బర్త్డేకి వచ్చాం ఏది కలిసి జీవితంలో అనుకుంటూ బాధపడుతూ అలాగా ఆత్మ ఆత్మనింద ఇస్ వెరీ డేంజరస్ థింగ్ ఇట్ ఇస్ సో అలాగా బాధపడిపోతూ గడిపిస్తూ ఉంటాడు అది వాడికి పెద్ద ఆటంకం దాని నుంచి వాడు బయటపడాలంటే వాడు పెద్ద తపస్సు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది మనస్సు అగ్రూవులో పడిపోతుంది పడిపోతే దాని నుంచి బయటికి రాలి అలాగే డిజైర్స్ ఉంటాయి చూడండి డిజైర్స్ పెద్ద ఆటంకాలు డిజైర్ అంత ఆటంకం అదే కదా ఇంకోటలేదు ఎందుకంటే మీరేమో ఆత్మ పూర్ణమని తెలుసుకోవాలి ఆత్మ అపూర్ణము నిశ్చయం నుంచి డిజైర్ పోతున్నారు ముందుకు వచ్చాయమ్మా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఆల్ ది వే సో ఆత్మ అపూర్ణమో అనే నిశ్చయం నుంచి డిజైర్ పుడుతుంది వీడు ఆత్మ పూర్ణమో అని తెలుసుకోవాలి తూర్పు బడమరాను ఉత్తరం ధ్రవం దక్షిణ ధ్రవం బోత్ లైక్ దాట్ దర్ ఇస్ నో కరోలేషన్ బిట్విన్ దిట్ కనుక అది ఈ ధారణ డిజైర్ డిజైర్ అంటే డూ నో వాట్ ఈస్ ఎ డిజైర్ డిజైర్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఇట్ ఈస్ జస్ట్ ఏ మైండ్స్ గ్రూవ్ అంతే ఆ మైండ్ ఆ గ్రూలో పని ప్రయాణం చేస్తూ ఉంటుంది అంతే యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ గ్రూ అదే ఆలోచన ఈ కోరిక మనకి ఇది ఇది ఉంటే బాగుంది ఇది ఉంటే బాగుందో ఒక గ్రూలో పడిపోయి మైండ్ అలా అలవాటు పడిపోయి అలా ఆలోచన చేస్తూ ఉంటుంది సో ఒకసారి ఆ గ్రూవ్ నుంచి ఆ మైండ్ ఇప్పుడు సినిమా చూసి అలవాటు ఉందనుకోండి వారనుకో సినిమా చూసిన సినిమా చూస్తే బాగున్నావు సినిమా చూస్తే బాగున్నావు అలా మైండ్ ఆ గ్రూలో పడిపోతూ ఉంటుంది ఒకసారి వాట్ నాన్సెన్స్ వయసుడే సీఏ సినిమా ఇదో బనా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అలా కనపడితే చూస్తాం అదో మానేస్తాం దీనికోసం పని కట్టుకుని ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద చూడడం వాటి నాన్ సెన్సిట్ ఈస్ వీ హో ఆఫ్ పీపుల్ వీ షుడ్ నాట్ బి లైక్ దాట్ ఎంగేజ్ లో నడుస్తుంది ఇప్పుడు ఇంకా ఏమిటి అని ఆ గ్రూ నుంచి మనస్థుని పక్కకు పెట్టారనుకోండి యూ విల్ వర్గడ్ అవుట్ యూ విల్ వర్క్ ఇట్ ఈస్ లైక్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మెంటల్ గ్రూవ్ యూ మేక్ అన్ ఎఫర్ట్ అండ్ కమ్అట్ ఎఫ్ట్ కానీ ఈ సత్యం వాటి గ్రహం ఈ సైకలాజికల్ సీక్రెట్ అది వాడు తెలుసుకోలేకపోయాడు అనుకోండి హీస్ బౌండ్ వైద్ డిజైర్ ఆ డిజైరే వాడికి పెద్ద విఘ్నం ఈ రకంగా ఈ విఘ్నాలన్నింటినీ అధిగమిస్తే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడు అవుతాడు అందుకోసం ఈ ప్రార్థనలన్నీ ఓం శాంతి శాంతి శాంతి ఈజ్ జస్ట్ గోయింగ్ టు సేదర్ నేను యాంటిసిపేట్ చేసి అన్నాను అన్నాను అవిఘ్నే ఆత్మవిద్యా ప్రాప్తి ఆశాస్యతే అది ఆత్మజ్ఞానం కలగాలి మాకు అనే ఆశాస్యతే ప్రార్థించబడుచున్నది కోరబడుచున్నది ఆత్మజ్ఞానం కలిగితే బాగుండును ఆత్మజ్ఞానం దాకా అక్కర్లేదు ఆత్మస్వరూపాన్ని గురించి ఒకంత ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు వాడు కృతార్థుడైపోతాడు మానవుడు తన స్వరూపం గురించి సుతరాము అజ్ఞానంలో ఉండబట్టే సంసార బంధంలో పడి కొట్టుమిట్టులాడిపోతూ ఉంటాడు అలా కాకుండా నా స్వరూపము పూర్ణం అని అన్నాడు ఆయన ఎవడో బహుశా కాబోసు అని అనుకుంటే వాడు బావుకపోతాడు అంత ఇంపార్టెన్స్ ఆత్మజ్ఞానానికి కాబట్టి ఆ ఆత్మజ్ఞానానికి విఘ్నాలు అనేకం ఈ విఘ్నాలన్నింటినీ దాటి ఈ ఆత్మజ్ఞానము కలుగుగాక అని ఇక్కడ ప్రార్థిస్తున్నాం ఎందుకండి ఈ ఆత్మ జ్ఞానం ఇది ఎందుకు ధరించటం ఏదైనా కెమిస్ట్రీ జ్ఞానం కలిగిందనుకోండి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్కి సంబంధించిన జ్ఞానం ఉందనుకోండి కొన్ని స్టాక్స్ ఇటు అటు కొంత అడ్జస్ట్ చేస్తూ ఉండొచ్చు మనం ఆ జ్ఞానాన్ని ఇంకొక పక్క వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఈ స్టాక్ మంచిదయా కొనుక్కోవని మీరు చెప్పారనుకోండి ఫోన్ చేసి ఆయన కొనుక్కున్నాడు అనుకోండి మొన్నడు ధరలు పెరిగాయనుకోండి ఈ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ సో ఆ పక్క వాళ్ళకి ఇచ్చిన దానికి కొంత కమిషన్ కూడా తీసుకోవచ్చు ఇఫ్ యూ జస్ట్ ప్రాక్టీస్ ఇట్ ప్రాపర్లీ యూ కెన్ మేక్ ఇట్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ లెటర్ ఇండివిజువల్ సర్కులేషన్ ఉంది ప్రైవేట్ సర్కులేషన్ ఉంది న్యూస్ లెటర్ మీరు జెరాక్సో లేకపోతే సైక్లో స్టైలో చేసి పోస్ట్లో వంద మందికి పంపిస్తూ ఉంటారు అంటారు వాళ్ళు ప్రతి నెల అయ్యేప్పటికీ మీకు ఫీజు వచ్చేస్తూ ఉంటారు పీపుల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఎందుకు ఈ ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే సర్వశ్రేయస్కరమైనవి దట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ సో టన్మూలం హి పరం శ్రేయ ఇది పరం చిన్న చిన్న శ్రేయస్సులు చిన్న చిన్న హితములు ఇష్టములు అంటే మనకి అభిష్టమైనవి ఇవి లోకంలో చాలా ఉన్నాయి మనం అన్నీ పొందుతూనే ఉన్నాము అవి అలా వస్తాయి ఇలా పోతాయి వెరీ ట్రాన్సియంట్ పరమశ్రేయస్సు మనకు ఒక సిద్ధాంతం ఒకటి ఉంది ఆత్మలాభ పరం లాభం నాస్తి ఆత్మలాభము కంటే గొప్ప లాభం మరి ఇవ్వట్లేదు ఎందుకంటే సర్వము ఆత్మ ఎందు అంతర్గతమై ఉన్నది కనుక సర్వం కాబట్టి మీరు ఆత్మని పట్టుకుంటే సర్వమును పట్టుకున్నట్టే ఆత్మని పట్టుకోకుండా ఇంకా ఏది పట్టుకున్నా ఏమీ పట్టుకోనట్టే మేఘాలని పట్టుకున్నారనుకోండి ఫాగ్ని పట్టుకున్నారనుకోండి వాళ్ళకొని సంచిలో వేసి మోటార్ కింద కట్టి పెట్టుకున్నారనుకున్న వంద సంచిలో ఏమీ మిగలదు ఈ సంసారం అలాంటిది అది మిథ్యాభూతమైన అలా మన కళ్ళ ముందే మనం నిర్మాణం చేసిన స్ట్రక్చర్ ఉంటుంది ఆ పెద్ద స్ట్రక్చర్ అది మన కళ్ళ ముందే అలాగో కుప్ప కూలిపోతుంది ఒక క్షణంలో ఒక్క క్షణంలో కుప్ప కూలిపోతుంది వీడు ఇంతటి హ్యాపీనెస్ కడుపులో పొట్లు వచ్చేటికి కథ సో వల్నరబుల్ this happiness this so kal happiness of the people they so damn vulnerable kadupola boat ochepudiki anta daaka ullasanga birthday party hadavadi chestu untadu kadupola boat ayyo boy kadupola boat ochustunayini ee mottha happiness ee party idantha kuda it all become it comes to naught a zero it comes to zero so very vulnerable దాంట్లో శ్రేయస్సు లేదు పైగా శ్రేయస్సు లేకపోగా అది మనకి ప్రయోజనకారి అని అనుకుంటున్నంతసేపు వీడు యథార్థమైన శ్రేయస్సుకి దూరంగా అయిపోతుంది అదో డేంజర్ దాంట్లో పరమ శ్రేయ తన్మూలంకి కేవలము ఆత్మస్వరూపమును తెలియట మాత్రమే యథార్థమైన శ్రేయస్సు మానవునకు కలదు ఇన్ని యూనివర్సల్ లాస్ దీనికి ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు మళ్ళా అలాంటి లాస్ కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిందే సరే అయితే పొందేద్దాము ఏమిటి సమస్య అంటే దానికి అనేక విఘ్నాలు ఉన్నాయి మనైతే ఏం చేయాలి విఘ్నాలని అధిగమించటానికి ప్రేయర్ ప్రేయర్ ఈజ్ ది ఆన్సర్ సో ఓం శాంతి శాంతి శాంతి అని మళ్ళీ ప్రేయర్ చేసినాము ఇది ద్వాదశానువాక భాష్యం అక్కడికి శిక్ష వల్లి పూర్తయింది ఇట్స్ ఎ బిగ్ ఎఫర్ట్ ఐ టెల్ యూ ఆన్ యువర్ పార్ట్ నాట్ ఓన్లీ ఇట్ ఇస్ ఏ హ్యూజ్ ఎఫర్ట్ ఎన్ని నలభై క్లాసులు అయినట్టున్నది శిక్షణ ముప్పై ఐదు నలభై ఆ మధ్యలో ముప్పై క్లాసులు అయింది సో ఈ మాట ఎందుకంటున్నానంటే చాలా పట్టుదల ఉంటేదని అవ్వదు టూ థౌజండ్ టూలో మొత్తం మూడు వల్లులు అయిపోయి తైత్రి పూర్తి అవ్వాలి అంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అంచేతనే నేను ఫిబ్రవరి మార్చిలో మూడు క్లాసులు తీసుకున్నాను ప్రారంభంలోనే గ్రహించి ఇంతకుముందు రెండు క్లాసులు చెప్పేవాడిని నేను టు స్టార్ట్ విత్ మూడు క్లాసులు మొదలుపెట్టా దెన్ ఐ ఇంక్రీజ్డ్ టు ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫోర్ క్లాసెస్ చేశాను బికాజ్ ఐ న్యూ నేను ఆ పని చేస్తుండకపోతే ఈవేళ శిక్షావాళ్ళు అయ్యి ఉండేది కాదు నేను మే పద్దెనిమిదిని అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా కదా అంత అంతకు లోపల పూర్తి చేయాలి శిక్షావల్లి అని ఫోర్ క్లాసెస్ చేసి వర్క్ అలాగా వీక్ ఆఫ్టర్ వీక్ ఆఫ్టర్ వీక్ దాన్ని వర్కౌట్ చేస్తే మనకు పూర్తయింది నేను ఈ ఉపన్యాసం అంతా ఎందుకు చెప్పానంటే మనం సిమిలర్ ఎఫర్ట్ చేస్తే కానీ బ్రహ్మవల్లి పూర్తి కాదు అని చెప్పడం అవసరం అంత మేజర్ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది చేస్తే బ్రహ్మవల్లి పూర్తవుతుంది ఇంకా అక్కడతో మోర్ దాన్ టూ థర్డ్స్ ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్టే బ్రహ్మవల్లి పూర్తి అయితే ఇంకా భృగువల్లి మిగులు అది కొంచెం సరళంగా పూర్తవుతుంది ఒకంత సరళంగా పూర్తి కాబట్టి దట్ ఈజ్ అవర్ గోల్ ఫర్ టూ థౌజండ్ టూ ఇట్స్ ఇట్స్ ఎ టఫ్ థింగ్ ఐటమ్ బికాజ్ నేను అవైలబుల్గా ఉండే సమయం తక్కువ మీకు కూడా ఓపెన్లు ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు అప్లై అవర్ సెల్ఫ్స్ స్టార్ట్ నౌ ఉందాము బ్రహ్మవిదోతి పరం ఇది చాలా గొప్ప వాక్యం బ్రహ్మవేత్త బ్రహ్మవిత అంటే బ్రహ్మవేత్త పరం సర్వోత్కృష్టమైన శ్రేయస్సును అంటే మోక్షాన్ని ఆత్మోతి పొందుతున్నాడు చాలా గొప్ప వాక్యం విత్ తెలుసుకున్నవాడు పొందుతున్నాడు ఇప్పుడు ఉదాహరణకి ఫలానా కంపెనీ స్టాక్స్ చాలా అభివృద్ధిలో ఉన్నాయని మీకు తెలిసిందనుకోండి మీరు పొందేస్తారా దాన్ని పొందరు తెలియడంతో పొందడం అనేది లేదు కానీ మీ ఆత్మస్వరూపమునందు ఏ దోషమో లేదని మీకు తెలిసిందనుకోండి దోషం ఉందని అనుకుంటున్నారు దోషం లేదని తెలిసింది పొందడానికి ఆలస్యం ఏముంది ఆలస్యం ఏం లేదు తెలుసుకుంటే పొందేస్తారు ఈ లోకంలో తెలుసుకు తెలుసుకోవటం ద్వారా పొందేది ఒక ఆత్మ తప్పింకేదీ లేదు మిగతా తెలుసుకుంటే ఏమీ పొందరు రెడ్డి లాబొరేటరీస్ స్టాక్ చాలా మంచి స్టాకు ఏమైనటు నాకు ఎన్ని స్టాకులు వచ్చే ఇప్పుడు నాకు తెలుసు అది ఆ సమాచారం అదే కాదు మీకు తెలుసు సో ఉపయోగం ఏంటి మనం ఏం చేయాలంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కు తెచ్చుకు పెట్టుకోవాలి అప్పుడు మనకి వచ్చినట్టు కానీ ఆత్మస్వరూపం అలా కాదండి దీన్ని తెలుసుకుంటే పొందేసినట్టే బ్రహ్మవితే పరమాత్మవు వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫెంటాస్టిక్ స్టేట్మెంట్ కొనండి భాష్యకారులు దాని దాని అవతారిక చూస్తే మనకి వివరం తెలుస్తుంది అన్నాము సంహితాది విషయాన్ని కర్మభిరవిరుద్ధాన్ని ఉపాసనాని ముక్తాని అది ఇది దీన్ని సంగతి అంటారు సంగతి భాష్యే సంబంధ భాష్య ఇంతకు ముందు శిక్ష ఒక ప్రశ్న అయిపోయింది ఇంకో ప్రశ్నలోకి వస్తున్నాం ఈ రెండింటికి కనెక్షన్ ఏమిటి కనెక్షన్ చెప్తున్నారు కనెక్షన్ చెప్పాలంటే వృత్తానువాద పూర్వకం అంటారు గడిచిపోయిన దాన్ని ఒకసారి గుర్తు చేసి రాబోయి దానితోటి దానికి సంబంధాన్ని కలపాలి ప్రొసీజర్ సో మనం ఇంతకుముందు చూసాం ఉపాసనాన్ని ఉక్తాని అనేక ఉపాసనలను చూసాం ఎటువంటి ఉపాసనలు కర్మభీహి అభిరుద్ధాన్ని కర్మల్ని చేసుకుంటూ చేయొచ్చు ఆ ఉపాసన ఓ పక్కన కర్మ నడుస్తూ ఉంటుంది కర్మాంగోపాసనలు కర్మకేమీ అడ్డులేని ఉపాసనలు అలాంటి ఉపాసనల్ని సంహితాది విషయాన్ని ఇప్పుడు నమశివాయ అని ఉందనుకోండి నమ పూర్వ రూపము శివాయా ఉత్తర రూపము ఆ రెండింటికి మధ్యలో రెండు పదాలు ఉన్నాయి ఆ రెండింటికి మధ్యలో సంధానము అంటే దెర్ ఇస్ అ స్మాల్ గ్యాప్ ఆ గ్యాప్ని ఆ కనెక్టింగ్ గ్యాప్ ఉత్తి గ్యాప్ కాదు కనెక్టింగ్ గ్యాప్ సంధానము అంటే ఆ గ్యాప్లో ఇంకొక శవర్ణం ప్రవేశించింది దానికి సంధి అని పేరు నాలుగు ఉన్నాయి నాలుగింట్లో ఆచార్యః పూర్వ రూపం అంతే వాస్యుత్తరూపం విద్యాసంధి ప్రవచన గునుసంధానం లేకపోతే అధ్యాత్మం ఇదేమో అధివిద్యం అధ్యాత్మం అధరాహను పూర్వ రూపం ఉత్తరాహనురూపం జిహ్వా సిహ్వా సంధానం అలా భావన చేస్త ఓం నమ శివాయ నమ శివాయ నమ అంటే అధరాహన్లు శివాయ అంటే ఉత్తరాహను ఆ జిఫ్ఫ ఆ జిఫ్ఫయ శవర్ణాన్ని రెండుసార్లు ఉచ్చరించటంలో ఆ జిఫ్ఫయే ప్రవర్తిల్లుతోంది ఆ మధ్యలో స్మాల్ గ్యాప్ ఈస్ దే లైక్ ఈవెన్ బిట్వీన్ దిస్ టూ హను బిట్వీన్ ది టూ జాస్ దోర్ మీరు ఆ భావన చేసేప్పటికీ మొత్తం అధ్యాత్మం అంతా మంత్రరూపం అయిపోతుంది అలా భావన చేస్తూ జపం చేయాలి మనస్సుని ఏకాగ్ర ఆ పర్టికులర్ ఉపాసన అలాంటిది మీరు ఇప్పుడు ఎలా చేయాలని నేనంటా లేదు ఆ సంహిత ఉపాసన యొక్క స్వరూపం అలా ఉంది దాన్ని కూడా మనం మనం చేసి జపంలో ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు ఎత్తికించితే ఒకంత ఏమవుతుంది లేకపోతే నమశివాయ నమశివా జపం చేస్తూ ఉంటామో ఎవడో శివయ్యో ఎవడో గుర్తుకొస్తుంది శివకుమార్ గుర్తుకొస్తారు ఈ శివకుమార్ అనేవాడు మనకి ఏదో ఒకప్పుడు ఏదో బంధువు ప్రేమ స్నేహితుడు అది గుర్తుకొస్తుంది శివకుమార్ గుర్తుకొస్తే అక్కడి నుంచి ఇంకోటి గుర్తుకొస్తుంది దీన్ని దీన్ని దీన్ని నూడిల్ థింకింగ్ అంటారు ఒక నూడిల్ తీశారంటే యు కెన్ ఎవర్ టేక్ వన్ నూడిల్ ఎలాంగ్ విత్ వన్ నూడిల్ సో సోరీ అదర్ నూడిల్స్ యూ విల్కమ్ నూడిల్ థింకింగ్ సో ఆ నూడిల్ థింకింగ్ లో పడిపోతుంది శివ అనే పేరు నుంచి ఏవేవో గుర్తుకొస్తుంది నమశివాయ శివపురాణం గుర్తుకొచ్చింది నాకు ఈ శివపురాణం అనేది ఒక పదార్థం నాకు దాంట్లో నేను ఐదు సంవత్సరాలు కుర్స్తీ పట్టాను దాన్ని ఎలా ఉంటుంది ఈ పురాణాలు కొంత ఎలా ఉంటాయి దాంట్లో ప్రక్షేపాలు ఉంటాయి ఈ ప్రక్షేపాల వల్ల సమాజంలో సంస్కృతం రాని వాళ్ళు గుర్తుపట్టలారు ఈ ప్రక్షేపాలని ప్రక్షేపాలు గుర్తుపట్టలేకపోతే అంతా గడబిడగింది ఉంటుంది చూడండి ఎక్కడ నమస్వా ఎక్కడ ఎక్కడికి వచ్చారో చూసారా దిస్ ఈజ్ కాల్ మూడిల్ థింకింగ్ ఇలా ఇంకా ముందుకు వెళ్ళచ్చు ఇంతే టైం వేస్ట్ చేయడం ఎందుకని ఆపాను నేను సో నాకుండే సంస్కారాన్ని బట్టి నా నా ప్రవాహంలో వెళ్తూ ఉంటుంది మీకు శివయ్య మీకు బాగ్య ఉన్నాడని కూడా అది గుర్తు చేస్తుంది సో ఎవరి సంస్కారాన్ని బట్టే వాడికి ఎలాగా లూడింగ్ థింకింగ్ వెళ్తూ ఉంటుంది దాన్ని బ్రేక్ చేసేందుకు ఈ ఉపాసన ఉపయోగపడుతుంది కర్మకి దానికి ఏం విరోధం ఉంది కర్మదాన్ని కర్మ చేసుకోవచ్చు ఈ ఉపాసన చేస్తే మంచిది ఇలాంటివి చూసాం మనం ఇలాంటివి అనేక ఉపాసనలు మనం చూసి ఉన్నాం సంహితాది విషయాన్ని సంహితా మొదలైన ఉపాసన మేధాకాముడి చేయాల్సిన జపం శ్రీకాముడి చేయాల్సిన హోమాలు ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ వి హెవ్ సీన్ తర్వాత అనంతరం చంత సోపాధికాత్మదర్శనముక్తం వ్యాహృతి ద్వారేణ స్వారాజ్య ఫలం ఆ తర్వాత మనము వ్యాహృత్యుపాసన చూసాం వ్యాహృత్యుపాసనలో ఇప్పుడు ఉపాధిగా ఉపాధిని ఆలంబనంగా చేసుకుని ఉన్న ఉపా ఉపాసన అది సోపాధికం ఉపాధి అంటే ఇది ఫిజికల్ బాడీ అండి ఇది ఉపాధే కదా మనస్సు కూడా ఉపాధే సౌకాహికమైన ఉపాసన ఏమిటి అంటే సయ యేషోంతరు హృదయ ఆకాశ ఎప్పుడు కూడా జపం చేసేప్పుడు భావన చేసేప్పుడు ఇక్కడ చేయకూడదు చాలామంది ఇక్కడ చేస్తారు నేను మెడిటేషన్లో నేను సూచన చేస్తూ ఉంటాను మేము ఉదాహరణకి నమశివ శివుణ్ణి భావన చేయమని నేను అన్నాను అనుకోండి మీరు వెంటనే శ్రీకృష్ణుడు ఆయన మురళి భావన చేయమని నేను అన్నాను అనుకోండి వెంటనే ఇక్కడ భావన చేస్తాను లీ అక్కడ చేయొద్దు ఇక్కడ చేయ హృదయా మహర్షి తరచుగా చెప్తూ ఉంది సరే తైత్రీయంలో చూశాం చాందోజ్ఞంలో దహర విద్య అంది ఎనిమిదో అధ్యాయం ఆరంభంలో దహరం వేష్మ పుండరీకం అని ఈ విధంగా చాలా మహారాయణ ఉపనిషత్తులో ఉంది సహస్రశీరుషం దేవం అక్కడ కూడా ఇక్కడ దహర విద్య ఉన్నది దహర విద్య లేని ఉపనిషత్తు లేదు కాబట్టి ఇక్కడ భావన చేయాలి కాబట్టి ఇక్కడ భావన చేసే ఆ యాటిట్యూడ్ ఆ గ్రూ ఉంటుంది మెంటల్ గ్రూ దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ భావన చేయాలి అంటే ఉపాధి సోపాధిక ఉపాధి ఒక ఉపాధిని నిర్దేశిస్తున్నాం చూడండి అంతర్హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుషో మనోమయ అని మొదలుపెట్టి ఇక్కడ ఉపాస వ్యాహృతి రూపంగా మహ ఇది బ్రహ్మ మహహ అనే వ్యాహృతి ఆ వ్యాహృతిలో భూ భువహ మూడు వ్యాహృతులు అంతర్గతములై ఉన్నాయి ఈ మహహ ఓం మహహ అంటే ఆ మహహ అనే వ్యాహృతిని ఉచ్చరిస్తూనే యు హ్యావ్ టు యూ హావ్ టు కాంటెంప్రువేట్ అ పాన్ ఆల్ పెరివేడింగ్ ఎగ్జిస్టెన్స్ అలాగే కొంత ఉపాసన చెయ్యాలి అది అవసరం ఇది నేను నా దేహం ఇలాగ ఇలాంటిబిట్టు కూర్చోకూడదు దీన్ని దీని నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది ఎలాగంటే కళ్ళు మూసుకుని రోజు కొంతసేపు కళ్ళు మూసుకుని యు హ్యావ్ టు ఐడెంటిఫై విత్ ఎగ్జిస్టెన్స్ You సే బాడీ వాట్ యూ మీన్ బై బాడీ బాడీస్ ఎగ్జిస్టెన్స్ అంటే అస్మి అహం అస్మి సో చిద్రూపమైన సత్త స్వయం ప్రకాశంగా తనని తాము తెలుసుకుంటూ ఉండే ఉనికి దట్ ఈజ్ వాట్ అయామ్ అయామ్ ఈస్ దట్ అహం అస్మి అహం అస్మి అని భావన చేసి ఆ అస్తిత్వాన్ని ఆ సత్తని భావన చేస్తూ ఆ సత్తారూపంగా అహం అయామివేయాలి అనారకంగా భావన చేయాలి అది దానికి మహహ అనే ఉపాసన మహహ అనే వ్యాహృతిని తోడు చేసుకోవాలి ఓ మహహ అని భావించాలి అదో ఉపాసన ఈ ఉపాసన వల్ల ఉపయోగం ఏమిటి అంటే మెంటల్ గ్రూప్స్ నుంచి మనం బయటపడతాం మైండ్ ఎంతసేపు దేహంతో తాదాత్మ్యం దేహంతో తాదాత్మ్యం అయితే ఏం చేయాలి అర్థం ఉండి కూర్చుని అలంకారం చేసుకుంటూ కూర్చోవాలి ఆవృత్య పోనీ అలంకారం ఎంతసేపు ఉంటుంది గంట సేపు అలంకారం చేస్తే ఇంకో గంట ఉంటుంది కదా ఇంకెంతసేపు ఉంటుంది అందులో ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండగా సో ఈ దేహాన్ని దేహానికి చేయాల్సిన సేవతో చేసేసి దాన్ని పక్కన పెట్టేసి మనం భావనాత్మకంగా ఉన్నతమైన విషయాల్లో నిలిచి ఉండాలి భావనా ప్రపంచంలో బతకాలంటారు దట్ ఈజ్ దట్ ఈస్ ది ఉపాసన యొక్క సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఈస్ దట్ యూ టు లివ్ ఇన్ ఏ కాంటెంప్లేటరీ వరల్డ్ యూ షుడ్ నాట్ లివ్ ఇన్ ది ఫిజికల్ వరల్డ్ ఇది ఎలాగంటే ఇప్పుడు క్లబ్లో నిత్యం పేకట్టాడేవాడు ఉంటాడు అనుకోండి ఆ భావన ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు రియల్లీ మీరు జస్ట్ యూ ఎప్పుడైనా మాట్లాడి చూడండి ఎప్పుడు ఆ భావన ప్రపంచంలో నిన్న ఏమో అరకంగా అయింది ఈవేళ ఎలా అవుతుందో చూద్దాము ఏమైనా ఈ ఆట కొట్టాలి అని అలాగా ఒక భావన ప్రపంచంలో నిన్న అసలు జోకర్లు ఒక్కటి కూడా రాలేదు ఈ వేళ అని ఎప్పటికీ ఆ అంకెలు ఆ భావన ప్రపంచంలో జీవిస్తూ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఉపాసన నాకు తెలిసిన కానీ ఉన్నారు ఆమెకి నాలుగు కుక్కలు ఉన్నాయి అమెరికాలో నాలుగు కుక్కలు ఒక కుక్క కాదు రెండు కుక్కలు కాదు ఈ నాలుగు కుక్కలకి నాలుగు పేర్లు ఒకటి జానీ ఇంకొకటి మరొకటి మరొకటి ఏదో నాలుగు పేర్లు ఆ పేర్లు కూడా చాలా జాగ్రత్తగా సలహా చేసి ఆవిడ పెట్టారు ఆపే ఈ నాలుగు కుక్కల్లో ఆవిడ ఇంటికి వెళుతూనే ఇంకా క్లాసులో కూర్చుండగానే ఆవిడకి ఆ కుక్కలు గుర్తుకొస్తాయి ఇంటికి వెళ్తేనే ఒక జాని ముందుకు వచ్చింది జాక్ ముందుకు రాలేదు ఇలా ఈ భావన ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం నేను చెప్పాను అమ్మ మీరు ఈ కుక్కల వ్యవహారం సెటిల్ అయ్యేదో ఇంటికి వేలాట అవటం అవుతూ అని చెప్పారు సో మనిషి అలాగా ఒక విచిత్రమైన భావనా ప్రపంచంలో జీవిస్తూ ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో ఎంసెట్ వాళ్ళ సీవాళ్ళు ఇద్దరం ముగ్గురం ఉన్నారనుకోండి ఆ భావనా ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం ఎంసెట్ భావన సో మనిషి సహజంగా ఉపాసనాపురుడు యోయశ్రద్ధ స ఏ వహ ఒప్ప సైకాలజీ అండ్ ఊరికే విభ స్క్రిప్చురల్ స్టేట్మెంట్స్ అంటే ఏదో విభూతి పెట్టి కూర్చుని మూల కూర్చుని వాళ్ళు అనుకునే మాటలు కాదు దిస్ దే అప్లై టు వాజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఎనీవే ఇటువంటి సోపాధికమైన ఉపాసన ఆత్మదర్శనము సోపాధిక ఆత్మదర్శనము ఇక్కడ హృదయస్థానంలో అహమస్మి రూపంగా లేకపోతే మహహ మహహ అనే వ్యాహృతుని నేను ఉచ్చరించాను ఓం మహహ ఇప్పుడు ఈ ఓం మహహ అనే వ్యాహృతి ఎక్కడ పుట్టింది అహమస్మి అయాం ఈ అయాం అనే ఐడియా ఎక్కడ పుట్టింది ఎక్కడ పుట్టింది హృదయ స్థానంలో పుట్టింది అలా భావన చేస్తూ ఆ మూల స్రోతస్సుని పట్టుకునే ప్రయత్నం చేయటం దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సోపాధిక ఆత్మ నుంచి మీ నుంచే పుట్టిందండి ఓం మహహ అనే ఎక్కడ పుట్టింది మీ స్వరూపం నుంచి పుట్టిందని ఆ మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి ఆ ఓం మహ అనే వ్యాహృతిని పట్టుకుని హృదయ స్థానాన్ని భావన చేస్తుంటే మీ స్వరూపంలోకి వెళ్తారు ఈ ఉపాసన చెప్పడం అయింది అనంతరం అంతః అంతః అంటే హృదయే లోపల లోపల అంటే హృదయం ఉన్నందు సోపాధిక ఆత్మదర్శనం చెప్పారు వ్యాహృతి ద్వారా ఓం మహ అనే మహ ఇది బ్రహ్మా ఎందుకండి ఈ ఉపాసన అంటే ఆత్మోతి స్వరాజ్యం స్వరాజ్య ఫలం ఉపాసనం దానికి స్వరాజ్యము అనేటువంటి ఫలము నేను చెప్పాను అక్కడ మీకు స్వరాజ్యము అంటే ఆత్మనిష్ట అదే స్వరాజ్యము స్వయం రాజా ఐ ఆం ఫుల్ ఐఎమ్ కంప్లీట్ యాజ్ ఐ నాలో ఏలో టు లేదు ఐఎమ్ కంప్లీట్ యాజ్ ఐ ఆం దట్ ఈస్ ట్రూత్ అండ్ యూ మేక్ అన్ ఎఫర్ట్ టు రియలైజ్ దట్ ట్రూత్ అండ్ వన్స్ యూ రియలైజ్ దట్ ట్రూత్ యు ఆర్ ది జీవన్ అటువంటి ఉపాసన కూడా మనం చెప్పడం అయింది తర్వాత నచ ఏ అశేషత సంసార బీజస్య ఉపమర్దనమస్తీ ఇక్కడతో అయిపోయింది అన్నానికి వీర్లేదు ఎందుకంటే సోపాధికంగా చెప్పారు కానీ నిరుపాధికంగా చెప్పలేదు దట్ ఈజ్ వట్ మీన్స్ సో వీడికి బ్రహ్మ అంటే ముందు తన దేహంతో తాను ఐడెంటిఫై ఉంటాడు ఈ దేహాధ్యాసని మనకి అడ్వాంటేజ్గా చేసుకుని ఒక ఉపాసనని చెప్పడం అయింది ఉపాధిని విడిచిపెట్టకుండా ఉపాధిని పట్టుకుని చెప్పారు ఎందుకంటే వీడు ఉపాధిని పట్టుకుని ఉన్నవాడికి మీరు నిరుపాధికమైన ఉపాసన చెప్తే వాడికి ఏమర్థం అవుతుంది ఈ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ దేర్ ఫోర్ ఆ సోపాధికమైన అక్కడ చెప్పారు చాలా మంచి ఉపాసన అయితే చిత్రం ఏమిటంటే మీరు సోపాధికంగా ఉపాసన చేస్తుంటే వి విల్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ఇన్ నిరుపాధిక ఆ పని చేసి వరకు మీకు మోక్షం లేదు పురుషార్థం లేదు ఏదో కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి ఫలాలు లభిస్తూ ఉంటాయి మనస్సు ప్రసన్నం అవుతుంది చెడులవాట్లన్నీ తగ్గుతాయి ఇంట్లో వాళ్ళ మీద వస్తామాను చీటికి మాటికి చివరి దెబ్బలాడుతూ ఉండడం తగ్గుతుంది మనస్సు విశాలం అవుతుంది బికమ్ మోర్ హ్యాపీ ఇన్ ఎవరీ రెస్పెక్ట్ ఆల్ దీస్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్ బట్ సర్వసంసార బీజము యొక్క వినాశము అంటే అజ్ఞానము నశించి తన స్వరూపము పూర్ణము అని తెలుసుకుని జీవన్ముక్తుడై బ్రహ్మజ్ఞాని అయి ఉంగుట అది ఇంకా తర్వాయే అది చెప్పడం కోసం ఈ బ్రహ్మవల్లి ఆరంభమవుతోంది అని ఆయన అంటున్నారు నచ్చే యథావత ఎందుకంటే మీరు అయామ్ అని అని భావన చేస్తూ ఉంటారు అహమస్మి ఈస్ నాట్ ది ఫైనల్ ట్రూత్ అహం బ్రహ్మాస్మి ఫైనల్ ట్రూత్ సో అహమస్మి is an effort to dissociate the subject from the objective world. Why is it in the objective world? If we are talking about the subject, we are talking about the subject, we are talking about the subject, it is just not possible. This objective world means dissociate of all. Dissociate of all the things that we have heard, you stay with the subject without any connection with the object. మామూలుగా అయితే సపోజ్ నేను నా కుమారుడు ఎదుర్కొన్నా నిలపటికి మాట్లాడుతున్నాను అనుకోండి దెన్ అహమస్మి పిత అయిపోయింది కుమారుడు వీధిలో గడిపో కుమారుడి దగ్గర వీడు కూర్చోవాలని అనుకున్నా వాడు వీడి దగ్గర కూర్చోద్దు వాడు వీధిలో గడిపోయాడు ఆరు గంట అయ్యప్పటికి భార్య వచ్చి కూర్చుంది అహమస్మి భర్త ఇలాగే అహమస్మి పక్కన ఏదో ఒక ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది హీఈ్ ఆల్వేజ్ ఆబ్జెక్టివ్గా ఆ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం ఆబ్జెక్టివ్గా అంటే కరెక్ట్గా చూస్తున్నాన్ని కాదు వీడి మనసులో భావనలను పెట్టి హీఈ్ ఆల్వేజ్ ఇంటరాక్టింగ్ విత్ ది వరల్డ్ ఇన్ హిజ్ ఓన్ సెల్ఫిష్ వే అర్ సెల్ఫ్ సెంట్రేటెడ్ వే దీని నుంచి వీడికి ముక్తిని కలిగించాలి అలా ఉన్నంత కాలం వాడికి విశ్రాంతి ఉండదండి అలా రాగద్వేషాలు అలా పెరుగుతూనే ఉంటాయి ఉడికే అవుట్ సైడ్ అపియరెన్సెస్ బాగుంటాయి తప్పిస్తే మనస్సులో సుఖశాంతులు ఉండవు అది అసూయతో అంటున్న మాట కాదు దట్ ఈస్ ది వే ఇట్ ఈస్ ఏదో వాళ్ళు మంచి బంగ్లాల్లో వాళ్ళు ఉంటే చూడడం చూడలేక మీరు ఇలా అంటున్నాడు అని సో ఈ అపిరెన్సెస్ అపార్ట్ మనస్సులో మీరు సుఖశాంతులు మీకు లభించాలి అంటే మీరు సంసారంతో ఇంటరాక్షన్ తగ్గించాలండి మానేయాలి ఒక్కసారిగా మాండం కుదరదు కాబట్టి తగ్గించాలి అప్పుడు ఏమవుతుంది సంసారంతో ఇంటరాక్షన్ ఉన్నా కూడా నా ప్రసన్నతకి భంగం కాని స్థితి వస్తుంది వచ్చినప్పుడు మీరు ఇంటరాక్ట్ ఎంతైనా పర్వాలేదు బట్ ఇన్ ఎనీ కేస్ వై షుడ్ ఎనీబడి బీ కమిటెడ్ టు ది సంసారా యూ ఆర్ కమిటెడ్ ఇట్ బికాస్ యూ థింక్ ఇట్ ఈస్ రియల్ యా దట్ ఈస్ యాజ్ సింపుల్ ఎస్ దాట్ సపోజ్ యూ నో దట్ ఇట్ ఈస్ అన్యల్ విల్ యూ బీ కమిటెడ్ టు ఇట్ యు మే స్టిల్ ఎంజాయ్ ఇట్ లైక్ సినిమా ఎంజాయ్ చేసినట్టుగా యు మే స్టిల్ ఎంజాయ్ సినిమాలో ఉన్న విశేషం ఏమిటో తెలుసునండి కరుణ రసం ఈజ్ ఆల్సో ఎంజాయబుల్ బీభత్స రసం అసలు రసం దాని పేరే రసం రసం అంటే రస్యతే రసం మీరు ఆస్వాదిస్తారు కనుక దానికి రసం అని పేరు బీభత్స రసం ఇట్ ఈజ్ ఎంజాయబుల్ బీభత్స రసం కూడా ఎంజాయబుల్లే ఇప్పుడు యుద్ధం సీన్ ఉంటుంది అంత రక్తము ఇదేది ఉంటుంది సో సే మంచి మంచి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ హాలీవుడ్ వాళ్ళు బాగా చేస్తారు సేవింగ్ ది ప్రైవేట్ రియాన్ నా సంథింగ్ లైక్ దాట్ ఐ హీన్ ఇట్ సేవింగ్ ది ప్రైవేట్ రియాన్ ఏదో సంథింగ్ లైక్ దాట్ దాంట్లో బీహర్స్ రసాన్ని బాగా పోషించాడు ఆరంభంగా ఆ ఒక్కొక్క రసాన్ని పోషిస్తాడు వీ ఎంజాయ్ ఆల్ది రసాస్ వై బికాస్ మనకు అంతర్గతంగా సత్యం తెలుసు అదేమిటంటే ఇది రియల్ కాదని ఎయిర్ ఫోర్ యూ గుడ్ ఎంజాయ్ ఇట్ ఆ బీభత్సంలో పదో వంతు బీభత్సం కూడా మనం నిత్య జీవితంలో సహించలేము వేరు తెగి రక్తం గొట్టు బయటకు వచ్చి ఇంజక్షన్ చేయడానికి నర్స్ వస్తుంటే వీడులా వణికుపోతూ ఉంటాడు ఇంజక్షన్ పెద్ద ఘనకార్య ఉందండి ఇది తలకాయిట్టు తిప్పేసి అదేదో ఇక్కడ పెద్ద విప్లవం రక్తపాతం అయిపోతున్నట్టుగా తలకాయిట్టు తిప్పేసి i haveomet myself already for this all slack anattuga endukante because he, it is real for him anyway so e riya e reality uh, that uh, that is a questionable thing it is anyway coming to the point samsaramu nunchi manasuni velatiyali aa subject object connection ne break cheyali adi break cheyadan kosam i am దానికోసం ఉపాధి బట్ ది సబ్జెక్ట్ ఈజ్ నాట్ రియల్ ది సబ్జెక్ట్ హ్యాస్ టు బి రిజాల్వ్డ్ ఇన్ ఇట్స్ సోర్స్ విచ్ ఈస్ ది కాన్షియస్నెస్ విచ్ ఈస్ ది అన్నోన్ అన్నోయబుల్ అక్కడ కానీ మీకు పురుషార్థం లేదు అదే ఆయన అంటారు కాబట్టి నచ్చ ఏతావత ఇంతమాత్రం చేతనం ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి మనస్సును వెనక్కి తీసుకొచ్చి లోపల మనస్సును ఇక్కడ అహమస్మి అని నిలిపినంత మాత్రా మంచిదే సార్ సంతోషం ఒక స్టెప్ మంచి అడ్వాన్స్డ్ స్టెప్ అంత మోహత్వం దట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రెస్ బట్ యథావత ఇంతమాత్రం చేత అశేషత సంసార బీజస్య ఉపమర్దనం నాస్తి సంసారమునకు మూలముగా బీజము కారణమైనటువంటి అజ్ఞానము పూర్తిగా పోదు కొంతపోతుంది పూర్తిగా పోదు ఎందుకని వీడు కూర్చుంటాడు ఇ లోపలలో ఏదో పెద్ద సపోడో ఏదోతుందో ఎవరో డిస్టర్బ్ చేస్తారు మళ్ళీ బయటకు వస్తారు బయటకు వచ్చినట్టు మళ్ళీ సంసారం అలాగే రియల్గా నిలబడి ఉంటుంది అండ్ దేని ఫోర్ ఈ రియల్ సంసారము వీడికి చూడదు కాళ్ళని మళ్ళీ కలిగిస్తూనే ఉంటుంది కాబట్టి సంసార దుఃఖము అనేది మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఉపాసన మంచిది కానీ అశేషంగా అంటే నిశ్శేషంగా పూర్తిగా ఈ అజ్ఞానము బీజము ఉపమర్దనం ఉపమర్దనం అంటే పచ్చడి చేసేయడం ఉపమర్దనం నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను శంకరుడు ఉపమర్దనం అనే పదాన్ని బాగా వాడతారు అప్పుడే మొదలుపెట్టారే ఉపమర్దనం నాస్తి ఉపమర్దనం అయిపోవాలి అది దాంట్లో ఇంకా అంత ఆత్మే పచ్చది అంటే ఏమిటి అంత పచ్చదే ఇంకా దాంట్లో ఇదేమో కొబ్బరి ముక్క ఇది ఉప్పు ఇదేమో మిరపకాయ ఇది ఆవాలు ఇది మెంతులు ఇది నూనె అలా ఉండదు ఇంకా అంత పచ్చదే అదేవిధంగా అది ఉపమర్దనం ఉంటాయి అదేవిధంగా ఆత్మ విభేదము సర్వం మీరు అనుకుంటున్నారు ఆత్మ అనాత్మాయని ఎందుకలా అనుకుంటున్నారో చెప్పమంటారా మీరు దాన్ని ఎప్పుడూ ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టి నెంబర్ టూ బికాజ్ యూ హవ్ ఫాల్స్లీ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ బాడీ ఐడెంటిఫికేషన్ అనే మిస్టేక్ నుంచి ఆత్మ అనాత్మ అనే భేదం పుట్టింది కాబట్టి ఆ మిస్టేక్ కనుక మీరు ఓవర్కమ్ చేశారంటే ఈ భేదం పోతుంది అవతలకి భేదం ఉపమర్దనం అదే అయ్యి వరకు కూడా వీడు సత్యాన్ని తెలుసుకోనట్లే అది చెప్పడం తర్వాయి అని అంటున్నారు అత అశేషోపద్రవబీజ అజ్ఞాన నివృత్వర్థం విధూతోపాధివిశేషాత్మదర్శనాథం ఇదారే చాలా చక్కటి అవతారిక అత ఇందువలన అశేష ఉపద్రవ బీజస్య అజ్ఞానస్ నివృత్తి అర్థం ఇది నేను చాలాసార్లు చెప్తూ మనకి సంసారంలో జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులకు కష్టాలకి దుఃఖాలకి అన్నిటికీ మూలము అజ్ఞానమే అజ్ఞానాన్ని మీరు పోగొట్టండి సర్వ సమస్యలు పరిష్కారం అసలు మనం ఏం చేస్తామంటే ఇంట్లో వస్తువు పోగొట్టుకుని వీధిలో వెతుక్కున్నట్లుగా ఉంటుంది మన పరిస్థితి మన సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుంది మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ది బేసిస్ మనం ఏం చేస్తామంటే మన సమస్యలకి వీడి కారణం వాడు కారణం వాడి కారణం అని ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టుకుని వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం సో ఇంట్లో పారేసుకున్న వస్తువుని మీరు ఇంట్లో వెతికినప్పుడు దొరుకుతుంది కానీ వీధిలో వెతుకుతున్నంతసేపు దొరకదు పోనీ ఇంట్లోనే వెతుక్కోచ్చు కదంటే ఇంట్లో చీకటిగా ఉంది కాబట్టి వీధులో వెతుకుతున్నాడు ఇంట్లో చీకటిగా ఉంటే మరి ఎలా వెతకడం మరి అయితే వీధులో ఎందుకు వెతున్నాం పోనీ వెలుతురున్న చోట వెతకాలి కానీ చీకటి ఉన్న చోట వెతకడం వెలుతురున్న చోట కానీ వెతకడం పోలిన చోట వెతకాలి మరి పోలిన చోట చీకటిగా ఉంటే ఏం చేయాలి దీపం వెలిగించి వెతకాలి అంతేగాని మరోచోట వెతికితే ఉపయోగం ఏమిటి కాబట్టి నాకు ఇప్పుడు మనస్సులో దుఃఖం కనుక్కోండి ఈ దుఃఖానికి కారణము బీజము ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే వెతుక్కోవాలి ఇక్కడ దుఃఖం ఉంది ఈ దుఃఖహేతువు బయట ఉంది బయట ఎవడు మా మేనమావో మా మేనతో మా బావ మీరుతో వాడు దుఃఖహేతువు అని ఆ దుఃఖహేతువుని ఎలిమినేట్ చేయటానికో అయితే మేనిపులేట్ చేయటానికో ప్రయత్నం చేస్తున్నంతసేపు ఈ దుఃఖం ఇలాగే ఉంటుంది పోతుంది పైగా అప్పుడప్పుడు ఈ దుఃఖం పెరుగుతుంది కూడా కాబట్టి సర్వసంసార ఉప అశేష వితౌట్ ఎక్సెప్షన్ కొంతమంది అనుకుంటారు కొన్ని ఉపద్రవాలు బయట నుంచి కొన్ని ఉపద్రవాలు అజ్ఞానం నుంచి లోపల నుంచి అలాగేం కాదు అశేషం వాళ్ళు దీంట్లో ఎక్సెప్షన్స్ ఏం లేవు అన్ని ఉపద్రవాలు ఉపద్రవం అంటే పిడుగుపాటు ఉపద్రవము అంటే మనకి సంసారంలో వచ్చేటువంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా చిన్న సమస్యల గురించి ఇంకా ఉంది పెద్ద సమస్యలు మాట ఎన్ని ఉపద్రవాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా అజ్ఞానం వల్లనే కలుగుతాయి అంటే ఈ అప్పుడు ఈ అజ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు నాకు సంబంధించిన ఉపద్రవాలకి హేతువైన అజ్ఞానం నాలో ఉందా ఒక పక్కింటి వాళ్ళలో ఉందా అంటే నాలోనే ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి హే ఈశ్వర ఈ ఫలాన్ని ఆ ఫలాన్ని అని కోరుతామే కర్మను శుద్ధి చెయ్యి నేను చేసి కర్మలో దోషం లేకుండా అనుగ్రహించు నేను చేసి ఆలోచనలలో దోషం లేకుండా అనుగ్రహించు నా జ్ఞానంలో దోషం లేకుండా అనుగ్రహించు మూడు ఏరియాస్ కర్మ ఉపాసన జ్ఞానము దేహము దేహ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి ఈ మూడింట్లో ఉండే దోషాన్ని నివారణ చేసే అనుగ్రహాన్ని నీవు నా మీద చూపించు అని వీడు ఎన్నడూ ప్రార్థించను వీడు ఎంతసేపు వెళ్ళి నాకు ప్రాఫిట్టింగ్ కొంచెం ఎక్కువ చెయ్యి నాకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎవేవో ప్రార్థనలే తప్పించి నా కర్మ శుద్ధి అయ్యేట్లాగా నా మనస్సు శుద్ధి అయ్యేట్లాగా నా బుద్ధి శుద్ధమయ్యేట్లాగా నీవు అనుగ్రహించు అని వీడి అన్నడూ ప్రార్థన చేయడు ఆ ప్రార్థన చేసే వరకు ఈశ్వరుడు వీడి ప్రార్థనకి తగిన ఫలాన్ని ఇస్తూనే ఉంటాడు కానీ వీడి సంసారం మాత్రం పోదు ఆ సంసారం అలా ఉంటుంది ఇప్పుడు మన కోరికలు ఎలా ఉంటాయో చెప్పమంటారా ఈ దేవుడు సడన్గా కనపడి నీ కోరికలు అన్నీ చెప్పేమన్నాడు అనుకోండి మనం అన్నీ చెప్పేసామనుకోండి ఆయన తీర్చేసాడు అనుకోండి మళ్ళీ వారం రోజులకి మన సంసారం మనకి మామూలు మన దుఃఖాలు మనకు బాగున్నాయి రియల్లీ అస్సలు ఏమీ సెటిల్ అవ్వదు సమస్య ఒకప్పుడు పెరుగుతాయి కూడా ఏమీ సెటిల్ కాదు ఈ మధ్యన లాటరీలు ఎక్కడ కూడా మొదలు పెట్టారు నేను విదేశాల్లోనే చూశాను ఎక్కడ కూడా మొదలుపెట్టాను లాటరీలు డబ్బులుతో ఉంటాయి ప్రతీ నెలకు పది మంది కొత్త మిలియనర్స్ పుడుతూ ఉంటాను వీళ్ళ సంఖ్య పెరుగుతుంది కరస్పాండింగ్గా కొంతమంది భేదవాళ్ళు అయిపోతూ ఉంటారు పూర్ బికమ్ పూర్ ఆ అండ్ సడన్లీ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ నడిమింటి ఏదో సడన్గా మధ్యలో వీళ్ళు రిచ్ అవుతూ ఉంటారు ఈ రిచెస్ రిచెస్ విల్ నెవర్ మేక్ ఎనీబడీ హ్యాపీ ఎక్కడైనా మీరు రిచ్గా ఉన్నవారు హ్యాపీగా ఉంటే యూ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిజ్ రిచెస్ ఇట్ ఈస్ ఇన్స్పైట్ ఆఫ్ హిస్ రిచెస్ వాళ్ళు ఏదో ఒక వేదాంత జ్ఞానం వాడికి తెలియకుండగానే ఓ సంస్కారం ఉండబట్టి వాడు సుఖంగా ఉండగలుగుతున్నారు తప్పించి వాడికి ఉన్న రిచెస్ వల్ల వాడు సుఖంగా ఉన్నాడు మీరు ఎన్నడం అనుకోండి ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్ హి ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ సమ్ వేదాంత ఇన్ హిస్ లైఫ్ సో సుఖమనేది వేదాంతైక గమ్యము దట్ ఈస్ అవర్ థీసిస్ అంతే నీకు సుఖం కావాలంటే వచ్చి వేదాంతం దగ్గర క్లాస్లో కూర్చోవడం తప్ప నీకు ఇంకా మరో అన్యథా ఉపాయం లేదు అన్య పం విద్యత ఇగో మార్గం లేదంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ కాబట్టి అశేష ఉపద్రవములకు కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి తర్వాత ఎంతసేపు ఉపాధిని పట్టుకుని వెళ్లాడటం కాదు ఉపాధి యుక్తమైన ఆత్మదర్శనం కాదు సర్వ ఉపాధులను ఆ ఉపాధుల వల్ల వచ్చేటువంటి విశేషాలను ఎట్రిబ్యూట్స్ను త్రోసిపుచ్చి విధూత అశేష ఉప సర్వ ఉపాధి విశేష ఆత్మదర్శనార్థం అటువంటి నిరుపాధికమైన అంటే దేహంతో కానీ మనస్సుతోటి కానీ ఏమి సంబంధం లేకుండా సర్వమును తనలో విలీనము చేసుకుని ఉన్నటువంటి నిరుపాధికమైన ఆ అవ్యక్తమైన ఆత్మస్వరూపాన్ని అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేమం విదివైన నాను శోచితు అరహసి ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఐట్యూ సెకండ్ అధ్యాయలో ఉంది గీతలో అవ్యక్తము ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ ది అన్నోన్ ఫ్రమ్ విచ్ ఆల్ నోన్ రైజెస్ ఆల్ ది నోన్ రిజాల్స్ ఇట్ ఈస్ ది అన్నోన్ అన్నోయబుల్ మరి ఎలాగండి నీ స్వరూపమే కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏం అది అది అశేష విశేష వినిర్ముక్తం అన్ని అట్రిబ్యూట్స్ నుంచి అన్ని లిమిటేషన్స్ నుంచి వినిర్ముక్తమైనటువంటి ఆత్మతత్వము అదే బ్రహ్మ అది తెలుసుకోవాలి ప్రదర్శన దర్శనార్థం దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి దాని కొరకై ఇదం అంటే ఈ శిక్షణం ఆరభ్యతే ఆరంభింపబు